ఏమైనా కారణం అవుతాయా ఆలోచించి చూడండి ఇదంతా ఎక్కడ ఆగిపోయింది ఇప్పుడు నా పెన్షన్ దగ్గర ఆగిపోయింది కదా మానవ జీవితంలో జీవ భావం కూడా ఈ రీతిగా ప్రాతిభాషిక సత్తా దగ్గర ఆగిపోతుంది విరమించు విరమిస్తే వ్యావహారిక సత్తా జగదీశ్వరుడు జగజ్జనని వ్యావహారిక సత్తాకి విరమించాడు అంతా ఈశ్వరీయంగా తోచింది సర్వం శివమయం జగత్ ఆ రీతిగా చూశాడు ఇప్పుడు భక్తి భావంలోకి మారాడు శరణాగతుడయ్యాడు స్వరూప జ్ఞానంలోకి మారాడు అప్పుడు పారమార్థిక సత్తా భక్తికి మార్గంలో ఉన్నంతసేపు నువ్వు వ్యావహారిక సత్తా జగదీశ్వరుడుగా చూస్తూ ఉంటాడు విశ్వేశ్వరుడుగా చూస్తూ ఉంటాడు ఉన్న ప్రపంచం మొత్తాన్ని ఈశ్వరీయంగా చూస్తూ ఉంటాడు ఈశ్వరస్ సర్వభూతానా హృద్ధోర్జున టిష్టతి భ్రామయం సర్వభూతాని జంత్రూఢాని మాయయా భగవద్గీతలో ఈ శ్లోకాన్ని సాధకులందరూ తప్ప గుర్తుపెట్టుకోవాలి సకల భూతములందు సర్వే సర్వత్రా ఈశ్వరుడు ప్రతిష్ఠితమై ఉండగా ఒక యంత్రం ఒక జంత్రం ఒక ఇంద్రజాలికుడు ఎలా అయితే ఇంద్రజాలం ద్వారా సృష్టిస్తే వాటి ఆనందపడేటటువంటి ప్రేక్షకుడు ఎలా ఉన్నాడు ఒక యంత్రంలో గానిగద్దుగా తిరిగేటటువంటి యంత్రంలాగా ఆ ఎద్దువలే ఎలా ఉన్నాడు అలా జీవుడు భ్రమేణాహం భ్రమేణోహం భ్రమ ఇది సర్వస్వం అనేటటువంటి భ్రమాజన్యమైనటువంటి భ్రాంతిగతమైనటువంటి అనుకోవడమైనటువంటి దాంట్లో మునిగిపోతున్నాడు మేలుకో తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత్త హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి దం ఓర్ణ ఓర్ణశ్య ఓర్ణమానాయమేవాష్యస శి శా శాంతి హరి ఓ శ్రీగురుభ్యో నమ్మ హరి నారాయణ నారాయణ